అస్సలం అయికు వరహతుల వరకూ తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యం అనే ఈ ముఖ్యమైన శీర్షికలో ఈరోజు మనం తెలుసుకుందాము నమాజు కొరకు వేచించడంలోని గొప్ప ఘనత ఒక ఇబాదత్ ఒక ఆరాధన ఒక పుణ్యం दाने से चयन चाला सी दिन ओप पुण्य दाने फलि चला गोपदी अनेक मंद दत्फली पटक उंका मरेत मंद दी एमीं उ అదేమిటి నమాజ్ కొరకు వేచించడం ఇది కూడా ఒక గొప్ప ఇబాదత్ ఒక గొప్ప సత్కార్యం అబూ దర్దార్ రది అల్లాహుతను చెప్పారు మనిషి నమాజ్ కొరకు మచ్చిద్దులో వేచిస్తూ ఉండడం ఏమీ పుణ్యం కాదని భావించడం ఇది మనిషి అతనికి బుద్ధి జ్ఞానాలు చాలా తక్కువగా ఉన్నాయి అని భావం అయితే నమాజ్ కొరకు వేచించేవారు ఎవరు ఇప్పుడు రజబ్ రెహమహుల్లాహ్ సహిబుఖారీ వ్యాఖ్యానంలో తెలిపారు ఎవరైతే జమాత్ కంటే కొంచెం ముందు మజ్జిద్లో ప్రవేశించి జమాత్ నమాజ్ కొరకు వేచిస్తూ ఉంటాడో అతను అలాగే రెండో వ్యక్తి ఎవరైతే తో నమాజ్ చేసిన తర్వాత మరో నమాజ్ కొరకు వేచిస్తూ ఉంటాడో అతను కూడా ఇందులోనే వస్తాడు అయితే ఎవరైతే నమాజ్ తర్వాత కేవలం జిక్ చేస్తూ ఉంటారో మరో నమాజ్ కొరకు వేచిస్తూ ఉండరో వారు కూడా ఇందులో వస్తారా అవును ఒక సందర్భంలో ఇవిను రజబ్ రహిమహుల్లా తెలిపారు జిక్ చేస్తూ వారు నమాజ్ కొరకు మరో నమాజ్ కొరకు వేచిస్తూ ఉండేవారి లాంటివారు ఎందుకనగా అతను నమాజ్ మస్జిద్కు వచ్చింది కేవలం నమాజ్ కొరకే కదా మరియు వేచిస్తూ ఉన్నది మరో రకమైన విధేయత మరో రకమైన పుణ్యం చేయడానికే కదా అయితే ఇక రండి ఈ గొప్ప సత్కార్యం యొక్క గొప్ప పుణ్యం ఏమిటి సత్ఫలితమేమిటి అయితే సహిబ్హారి మరియు ముస్లింలో హజరత్ అబూ హురేరల్లాహో తలను ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు వరి వసల్లం తెలిపారు లా సొలామ్మీ ముసల్హ్ ఎంతసుడైతే నమాజు కొరకు వెచ్చిస్తూ ఉంటాడో తాను నమాజు చేసుకున్న స్థానంలోనే కూర్చుండి వాస్తవానికి అతను నమాజులో ఉన్నట్లు ఇంకా ఒక కూలుల్మలా ఇకతో అల్లాహుమ్మ ఫిర్లహు అల్లాహుమ్మ రహముహు హత్తాయం సరీఫా ఔయ్ ఇంకా దైవదూతలు అతని కొరకు దువా చేస్తూ ఓ అల్లాహితని పాపాలను క్షమించు ఓ అల్లాహ ఇతన్ని కరుణించు అని దీవిస్తూ ఉంటారు ఎప్పటివరకు ఆ మనిషి ఆ స్థానాన్ని వదిలి వెళ్ళే వరకు లేదా మస్జిద్ నుండి తిరిగి వెళ్ళే వరకు లేదా అతని వుదు భంగమయ్యే వరకు ఈ హదీతులు మనకు రెండు ఘనతలు తెలిసాయి ఒకటి నమాజ్ కొరకు లేదా రికర్ చేస్తూ వేచిస్తూ ఉండే వ్యక్తి అతనికి నమాజ్ చేస్తున్న వ్యక్తి మాదిరిగా సత్ఫలితం సత్కార్యం మరియు పుణ్యం లభిస్తుంది రెండవది దైవ దూతలు అతని కొరకు దువా చేస్తూ ఉంటారు ఇబును బత్వాల్ రహిమహుల్లాసహి బుహారీ యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు ఎవరైతే చాలా పాపాలు చేసుకుని ఉన్నారో అలాంటి వారు ఏ కష్టం లేకుండా అతని ఆ పాపాలను అల్లాహ్ మన్నించాలంటే అతను నమాజ్ చేసుకున్న స్థానంలో నమాజ్ తర్వాత వేచిస్తూ ఉండడం ఎందుకు దీని కారణంగా దైవదూతలు అతని కొరకు అధికంగా దువా చేస్తూ ఉంటారు అతని పాపాల మన్నింపుకై అల్లాహతో అర్థిస్తూ ఉంటారు మరియు అల్లాహ్ వారి యొక్క దువాలను అంగీకరిస్తాడు అన్నటువంటి ఆశ చాలా ఉంది షేఖమీన్ రెహమాల్లా చెప్పారు అష్ర్హల్ ముంతేలో మనిషి కొరకు దైవ దూతలు జో దువా చేస్తారు అంటే అల్లాహ్ వారి యొక్క దువాలను అతని కొరకు తప్పకుండా అంగీకరిస్తాడు అన్నటువంటి భావం ఇందులో ఆశ ఎక్కువగా ఉంది ఇంకా సోదర మహాశివులారా సోదరి ఎవరైనా మంచిదిలో ఒక చోట కూర్చుండి జికి చేస్తూ చేస్తూ వేరే చోటకు వెళ్ళేది ఉంటే తన కూర్చున్న స్థానాన్ని మార్చుతె అతనికి కూడా ఈ పుణ్యం ఉంటుందా లేదా అయితే అతనికి కూడా ఈ పుణ్యం ఉంటుంది మజిద్లోనే ఏదైనా అవసరానికి తన కూర్చున్న స్థానాన్ని మార్చుకుంటే అతనికి ఈ పుణ్యం లభిస్తుంది అని ఇమాం ఇరాఖి ఇమామిబి నెహజర్ అలాగే షెఖబ్ నెబాజ్ షేఖబ్ నీ బీన్ రహిమాల్లా వారు తెలిపారు ఇక ఎవరైతే వేచిస్తూ ఉన్నారో కానీ ఒకవేళ విక్రి చేయకుంటే అతనికి కూడా ఈ పుణ్యం లభిస్తుందా అయితే ఈ రజబ్ రహిమాహుల్లాహతుల్ వారి వ్యాఖ్యానంలో చెప్పారు ఈ హదీథిలో కానీ ఈ భావం గల వేరే ఈ హదీసుల్లో కానీ ఈ పుణ్యం పొందడానికి తప్పకుండా విక్రి చేస్తూ ఉండాలి అటువంటి నిబంధన ఏమీ లేదు అయితే విక్రి చేస్తూ ఉండడం అనేది ఎక్కువ ఘనత గల విషయం మరియు పరిపూర్ణత సంపూర్ణత గల విషయం ఇక చివరిలో ఇంత గొప్ప పుణ్యం స్త్రీలు ఎలా సంపాదించాలి దాని గురించి ఇబ్ను రజ్రహిం అహుల్లా ఇబ్ను అబ్దుల్ బర్ యొక్క ఈ మాటను ఫుల్ బారీలో పేర్కొన్నారు స్త్రీ తన ఇంట్లో నమాజ్ కొరకు ప్రత్యేకించుకున్న స్థా స్థలం ఏదైతే ఉందో అక్కడ కూర్చుండి వేచిస్తూ ఉండేది తప్పకుండా ఆమె కూడా ఈ భావంలో వచ్చేస్తుంది ఈ పుణ్యాన్ని పొందగలుగుతుంది అలాగే ఆమె నమాజ్ ఉద్దేశంతోనే ఇంతసేపు అక్కడ వేచించుకుంటూ ఉంటుందో మరియు జిక్ర చేసుకుంటూ ఉంటుందో నమాజ్ కంటే ముందు గాని తర్వాత కానీ ఇదే పుణ్యం ఆమెకు లభిస్తూ ఈ వ్యాసం రాసిన వారు షేహ్ సాలెహ్ బిన్ ఫురేహ్ అల్ బహ్లాల్ అనువాదం చేసిన వారు తెలుగులో మీ సోదరుడు మహమ్మద్ నసీరుద్దీన్ అల్లా మనందరికీ ఇలాంటి చాలా సులభమైన సత్కార్యాలు అధికంగా చేస్తూ ఉండి మరియు గొప్ప పుణ్య ఫలితాలు పొందేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక అసలాం వరహమతుల్లాహి వతు